వీనాముపమశ్రవస్తమ జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన్వన్నో సీత సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శాచార్యమాం అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ం సహనా సహనౌ భునస్సు సహవీర్యంకరవహై తేజస్ీ నవధీతమస్తు శాపహై ఓ శాంతి శాంతి శాంతి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దశ్య శిష్యతే అపంతి చెప్పదు ఎవనిషదర్థ బ్రహ్మ సహో నేన మంత్రేణ అనూజెతే ఉత్తరసంబంధా అది అయినట్టుంది ఓకే అక్కడి నుంచి చెప్పాలి అన్నాము య సర్వోపనిషదర్థో బ్రహ్మా సేష అనైన మంత్రేణ అనూజ్యతే ఉత్తర సంబంధాథం శంకరుల యొక్క భాష్యాలను చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలిసిపోతుంది ఇంకా దానికోసం సందేహం ఏమక్కర్లేదు మీరేమీ స్పెక్యులేట్ చేయక్కర్లేదు అదేమిటంటే శంకరుల కాలం నాటికి ఉపనిషత్తు అంటే అద్వైతమే చాలాసార్లు చెప్పాను ఈ మాట మీకు శంకరుల కాలంలో ఉపనిషత్తు అంటే అద్వైతం ద్వైతులు ఉన్నారు ద్వైతులు అన్ని కాలాల్లోనూ ఉన్నారు నాస్తికులు కూడా ఏదో ఈ కాలంలో పెరిగిపోయారని మనం అనుకుంటాం కానీ అన్ని కాలాలలోనూ నాస్తికులు ఉంటారు ద్వైతులు ఉంటారు అన్ని వాదాలు వాళ్ళు ఉంటారు మానవ మన మానవుని మస్తిష్కం అనేది ఉందిగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది అది దేశకాలన్నింటి ఎందు ఒకే రకంగా ఉంటుంది ఎనీవే సో ద్వైతులు ద్వైతవాదులు సమృద్ధిగా ఉండేవారు వారందరూ కూడా వేదమంత్రాలని కొట్టు చేసుకుంటూ సపోర్ట్ వాళ్ళు వాదించి కర్మకాండలోనూ ఉపాసనలోనూ మీకు ద్వైతమే కనపడుతుంది కదా కర్మకాండలో అగ్నిదేవతలు సమర్పిస్తున్నాను అంటే మరి ద్వైతం కాక మరేమి కాబట్టి అక్కడ ద్వైతమే ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికీ ఇంకా ద్వైతం మాట లేదు అందరూ యాక్సెప్ట్ చేసిన మాట అందరూ యాక్సెప్ట్ చేస్తారు సో ఆ తరువాతి కాలంలోనే ఎప్పుడైతే విగ్రహారాధన ముఖ్యమైపోయిందో విగ్రహారాధన ఐడలాట్రీ అని అంటారు దానికి ఒక ప్రధానమైన స్థానం వచ్చేసింది నిజానికి మీరు వేదమంత్రాలని వేద కర్మకాండని వేదములకు చెందిన ఉపాసనలని పరిశీలిస్తే మీకు విగ్రహారాసన కనపడదు ఎంతసేపటికే అగ్నిలో హోమం చేయడమో లేకపోతే సూర్యుడికి దండం పెట్టడమో అర్థం ఇవ్వడమో ఇలా తప్ప విగ్రహ ఇప్పుడు అతిరాత్ర క్రతూ ఉందనుకోండి పన్నెండు రోజుల క్రతూ ఉంటుంది ఎక్కడా విగ్రహం ఉండదు విగ్రహానికి తావులేదు వీళ్ళేదైనా ఈ మధ్యకాలంలో దాంట్లో కూడా చొప్పిస్తే అది వేరే సంగతి వాళ్ళు ఉత్సాహంతో వాళ్ళు పెడితే పెట్టచ్చు కొంత పబ్లిక్ కొంత పబ్లిక్ అట్రాక్షన్ కోసం చేసేవి కొన్ని ఉంటాయి అలా చేస్తే చేయాలి తప్ప అతిరాత్ర క్రతువు యొక్క సందర్భంలో విగ్రహాలు అయినా ఉండాలి ఏకలతైనా ఉంటాయి సో విగ్రహారాధును బాగా బలపడిన తర్వాత సమాజంలో ఈ విగ్రహారాధకులు విగ్రహారాధనకి ప్రాముఖ్యాన్ని ఇస్తూ వచ్చిన వాళ్ళు కూడా ఆ ఉపనిషత్తులలో ప్రవేశించి మేమే అసలైన ఉపనిషత్తులు ఉంటూ అలా మొదలుపెట్టాం మొదలుపెట్టి దాన్ని దాంట్లో ఈ రోజునే సామాన్యులకి ఉపనిషత్తులంటే అద్వైతమాన్ ద్వైతమాన్ అనే ఒక శంకలో పడిపోయేట్లయితే అటువంటి వాతావరణం నిర్మాణమైనది కానీ ఆ రోజుల్లో అలా ఉండతి కాదు శంకరులు కాదు భాష్యాలు చూసి మీకు ఈ కథంతా ఎందుకు చెప్పినట్టు నేను ఇప్పుడు అంటే యహ సర్వోపనిషదత్వ బ్రహ్మ ఉపనిషత్తులన్నిటి యొక్క తాత్పర్యం అర్థ అంటే తాత్పర్యం ఒక్కటే అదేమిటి బ్రహ్మ బ్రహ్మ అంటే అద్వయ బ్రహ్మ అనే అర్థం రెండవది లేని బ్రహ్మ అనే అర్థం ఉపనిషత్తులు ఏం చేస్తాయంటే జీవుడు జగత్తు ఈశ్వరుడు ఆ మూడింటినీ కూడా తీసుకుని మూడింటినీ ఏకం చేసేసి బ్రహ్మగా నిలబెడతాయి అధ్యాత్మ అధిభూత అధి దైవ అని మూడు లెవెల్స్ ఉన్నాయి మూడింటినీ కూడా ఏక ఒకే తత్వము ఈ మూడు రూపాలుగా ఉన్నది అని నిరూపిస్తాయి ఉపనిషత్తులు సో ఆ విధంగా ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడే ఆ బ్రహ్మ ఆ బ్రహ్మయే ఈ మంత్రం చేత తిరిగి చెప్పబడినది సహ ఏష అయ్యి బ్రహ్మయే అనేన మంత్రేణ అనూద్యతే అనూద్యతే అంటే అనువాదము అనువాదము చేయబడుతున్నది ఇప్పుడు అనువద అనువదాలో సంప్రసారణం చేయండి సంప్రసారణం చేస్తే అను అనూ వస్తుంది వాపోయి ఊ వస్తుంది కదా ఊ వస్తే సవర్ణ దీర్ఘసంధి అనూద్యతే వస్తుంది ఆ కారణం సో అనుద్యత అంటే అనువాదము చేయబడుతున్నది అనువాదము అంటే ఒక భాషలో నుండి ఇంకో భాషలోకి మార్చడం అని లోకంలో ప్రసిద్ధంగా ఉన్న అర్థం కానీ ఆ అర్థం మంచిదే కాదని నేను అంటలేదు అనువాదము అంటే చెప్పిన మళ్ళీ చెప్పడం అదే అనువాదము అంటే అను తరువాత వాద చెప్పుతా తరువాత చెప్పడం ముందు ఒకటి చెప్తాడు దాన్ని మళ్ళీ చెప్పడం కాబట్టి సకల ఉపనిషత్తులలో ఏ అద్వయ పరబ్రహ్మ ప్రతిపాదించబడి అదే పరబ్రహ్మ మళ్ళీ ఈ మంత్రం చేత తిరిగి చెప్పబడుతోంది ఏదో పూర్ణం అన్నారు కదా ఇదేదో కొత్తది ఇంపూర్తి చేస్తోంది మంత్రముని అని మీరు అనుకోవచ్చు ఎందుకలాగా అంతకుముందు వరకు ఇతర ఉపనిషత్తులలో ఇదే ఉపనిషత్తులో ఇతర బ్రాహ్మణాలలో ఆల్రెడీ చెప్పబడినా పరబ్రహ్మని మళ్ళీ చెప్పడం ఎందుకు దానికి ఏదైనా ఒక పర్పస్ ఉండాలి కదా అంటే ఉత్తర సంబంధార్థం ఉత్తర అంటే తరువాత రాబోయే గ్రంథంతో అంటే ఈ బ్రాహ్మణం ఖం బ్రహ్మ బ్రాహ్మణం ఉత్తరం అది రాబోతోంది దాంతో ఈ పరబ్రహ్మకి సంబంధం ఉంది ఆ విషయాన్ని మీకు చెప్పడం కోసం పరబ్రహ్మని చెప్పి ఆ ఖం బ్రహ్మ బ్రాహ్మణం రాబోతోంది ఎందుకంటే ఆ ఖం బ్రహ్మ బ్రాహ్మణంలో ఓంకారాన్ని బోధిస్తారు ఆ ఓంకారం ఈ పరబ్రహ్మ కోసమే వచ్చింది ఆ సంబంధం ఉన్నది దానికోసమని పరబ్రహ్మ యొక్క ప్రస్తావన ఈ మంత్రము చేయబడి ఉన్నది బ్రహ్మవిద్యా సాధనత్వే నహి భక్ష్యమాణాన్ని సాధనాని ఓంకారమదానదయాఖ్యాన్ని విధిసితాని ఏమిటి ఉత్తరగ్రంథం ఈ ఉత్తరగ్రంథంతో సంబంధం అని అంటున్నారే ఏటి ఉత్తరగ్రంథము అంటే ఉత్తర గ్రంథంలో ఉత్తర గ్రంథం అంటే చెప్పబోయే మంత్రంలో బ్రహ్మ బ్రాహ్మణము ఇత్యాది ఈ ఉత్తరగ్రంథంలో బ్రహ్మ విద్యకు సాధనములను కొన్నిటిని చెప్పబోతున్నారు మీరు ఇలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ప్లీజ్ ఫీల్ ఫ్రీ బ్రహ్మ విద్యకు సాధనములను చెప్పబోతున్నారు బ్రహ్మవిద్య అంటే నేను పూర్ణుడను అని తెలుసుకుంటా నేను పూజనుడను అని తెలుసుకోవాలి ఇది ఎలా ఉంటుందంటే ఈ ఎప్పటికీ ఒక పెద్ద డైలమానే ఇప్పుడు మీకు మనస్సులో ఏదైనా ఒక వెలితి చింత బెంగా భయం దుఃఖం కలిగిందనుకోండి కలిగినప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే అవన్నీ కలగడానికి తగిన హేతు ఏమీ లేదు అది మీ అంతటి మీరే ఊహ చేసుకుని ఇమాజిన్ చేసుకుని ఆ రకమైన దుఃఖాన్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు అది ఇప్పుడు దాన్ని ఏ విధంగా దానికి పరిష్కారం ఏమిటంటే దానికి అదేదో సత్యం దానికి బాహ్యమునందు పరిష్కారమును వెతుకుంట కాదు చేయాల్సిందే దానికి చేయాల్సింది ఏంటంటే తన హృదయంలో తాను అసంగుడను అని గుర్తించే చేయాలి ఇప్పుడు ఒక ఆయన నన్ను అన్నారు మా కురాడు చెప్పిన మాట వినట్లేదండి అమెరికాలో ఉండిపోయాడు ఎప్పుడు మాట్లాడడం సరిగాను మనం పెళ్లింగ్ గురించో దేని గురించో అడుగుదామంటే వాడు ఎప్పుడో ఇవ్వడు ఏమిటో అర్థం కావట్లేదు మీరు ఏదైనా కొంచెం అమెరికాలో మాట్లాడి ఒకసారి నాన్నగారిని పిలిచి మాట్లాడి ఇట్లా మీరు ఉపదేశం చేయండి అంటే నేనన్నాను ఎందుకన్నాను ఎందుకు అంట ఎందుకు ఎందుకు ఎందుకేమిటాయా కన్న కొడుకు వారు ఎక్కడా మాట్లాడతలేదు మనస్సుకి చాలా దుఃఖంగా ఉంది కాబట్టి ఇప్పుడు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది మనస్సులో పరిష్కారమా కొడుకు దగ్గర పరిష్కారం అది డ్రీ ది పాయింట్ కదా కొడుకు దగ్గర పరిష్కారం ఉంది అంటే నేను కలగ ఏదో ఆ కొడుకుని కలిసో లేకపోతే ఫోన్ మీద ఇలా స్వామీజీని ఏదో ఉపదేశం చేయాలి ఏమైనా పితృదేవో భవ అని ఉపదేశం చేయాలి నీకు చేస్తానలాగా నాకేమో అభివంతణం కానీ అతనికి ఉపదేశం చేయాలంటే ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలి అక్కడ కలవాలి అంత చాలా టైం ఉంది ఇంకా కానీ నీకు నేను వెంటనే ఉపదేశం చేయగలుగుతా ఇమీడియట్గా చేయమంటామా ఉపదేశం అంటే కాదు మీరు మా అబ్బాయి ఉపదేశం మీ ఉపదేశం నేను చేస్తా ఇప్పుడు ఆగస్టులోనో జూ సెప్టెంబర్లోనో చేస్తా ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం కదా ఇప్పుడు మీకేదైనా ఉపదేశం చేయమంటే చేస్తా బాగుండదు ఆయన అంతటా ఆయన అంతటా ఆయన ఉపదేశం చేస్తానన్నవాడు చేస్తానంటే బాగుండదుగా నేను డబ్బులు అడిగారా ఏమన్నా ఉపదేశం చేస్తా అన్నారు కానీ అక్కడ వంద రూపాయలు పెట్టాను అనలేదుగా సరే చేయండి అయ్యో దానికే మహాభాగ్యం చేయండి చూడండి మీ మనస్సులో దుఃఖము ఉన్నది అని మీరు యార్థంగా ఉందా మీరు ఆలోచించండి మీ కొడు మీ కన్న కొడుకు చెప్పిన మాట వెంటనే ఒక పెద్ద వెలితి పెద్ద అగాధం గుయ్యి హోలు ఉందని మీరు అంటున్నారు నిజంగా ఉందా మీరు ఆలోచించండి ఉందని మీరు అన్నారు నేను విన్నాను నేను అంగీకరించాను కానీ నా పాయింట్ కాదు నన్ను అంగీకరింపజేయడానికి మీరేం కష్టపడక్కర్లా మీరు మీ మీ మనస్సుకి మీరు చెప్పుకోండి శ్రీకృష్ణుడు అర్జున్తో అంటాడు ప్రతిజానీహి కౌంటేయ ప్రతిజానీహి నమే భక్త ప్రమశ్యతి మరి అర్జున నేను చెప్పడం కాదు భక్తి గలవాడు ఈశ్వరుణ్ణి చేరుకుంటాడు నేను చెప్పడం కాదు నేను అలాగే చెప్తూనే ఉన్నా నువ్వు నీకు నచ్చజెప్పుకో కాబట్టి నేను అదే చెప్పాను చూడండి మీ మనస్సులోకి మీరు చూసి మీ హృదయంలో This is how they ఏ there is a hole in my heart. Hole. చిల్లుపడుంది అంటే దుఃఖం వాస్తవంగా హోల్ ఉందా వాస్తవంగా ఆ దుఃఖము ఉన్నదా ఆ దుఃఖం యథార్థమా లేక దుఃఖం ఉందని మీరు ఊహించుకుంటున్నారా ఒకవేళ మీ స్వరూపం అంటే మీరే మీ స్వరూపం అంటే మీరే ఆకాశము వలె అసంగమేమో అయి ఉంటుంది కదా ఎప్పుడైనా కొంత వేదాంతం విన్నరా విన్నారు మరి ఇంకనేమి వేద ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయి ఆత్మ అసంగము అని చెప్తున్నాయి కాబట్టి బహుశాన్ని మీ స్వరూపం ఆకాశము వలై అయి ఉంటుందేమో అది మీరు పరిశీలించవచ్చు దీనికోసం సెప్టెంబర్ దాకా ఆగక్కర్లేదు అక్టోబర్ దాకా ఆగక్కర్లేదు ఆ కొడుకు నేను ఉపదేశం చేయాలంటే అంతవరకు ఆగాల్సి ఉంటుంది దీన్ని పరిశీలించటానికి అంతవరకు ఆగక్కర్లేదు మీరు ఇప్పుడే చేయొచ్చు ఇంటికి వెళ్ళి చేయండి దయచేసి కొంత జపం అది చేసుకుని మీ మనస్సును శుద్ధంగా పెట్టుకుని మీరు పరిశీలించుకోండి మీ మనస్సును మీ హృదయంలో అంతటి వెళితే యథార్థంగా ఉందా లేక ఉందనుక్కొని అదిగో పులి అంటే ఇదిగో తోకన్నట్టుగా సో కొన్న కొడుకు మాట్లాడలేదు కాబట్టి నాకు దుఃఖం వచ్చేసిందని ఊరికే మీకు మీరే గెంతులు వేసేసుకుని అయి ఉంటుందని అనుకుని భ్రమపడుతున్నారేమో ఎందుకంటే మనుషులు అలాగే భ్రమపడుతూ ఉంటారు అంతా భ్రమ తప్పించే ఆ అమ్మాయి ఇలా ఏదో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నారు ఇలా ఏదోదో దొరకాయ ఊపింది దొరకాయ ఊపితే ఇలా కళ్ళు ఊపించింది సగం తెరిచేది అగో వెంకటేశ్వర స్వామి ఏదో వెంకటేశ్వర స్వామి పూర్వాలనేది డోంట్ స్టాప్ దట్ కైండ్ ఆఫ్ నాన్ అంటే ఒకవేళ అవి కాదు యూ స్టార్ట్ ఇడ్ దికమ్స్ నువ్వు ఆ నాన్ సెన్స్ నువ్వు స్టార్ట్ చేస్తే అవునవున అందరూ మొదలు పెడతారు మొదలు పెడితే అదే ఆవిడ కూడా అదే కాబోలు అనుకుంటున్నాయి ఆ టీ ఎక్కువయ్యే పైక్షంగా ఉన్నానని అదే అనుకుంటున్నాయి ఆవిడకు గ్లాసులు మధ్యని ఇచ్చేసి ఉడుకోబెట్టాలి కానీ ఇలా కొత్తది మొదలుపెట్ట అని నేను కోపపడ్డా సో ఆ సో డోంట్ క్రియేట్ డోంట్ ఇమాజిన్ దట్ యూ ఆర్ బాండ్ ఆర్ యూ బాండ్ ఎగ్జాంపుల్ ఇది చాలా కఠినమైన వ్యవసాయం ఉపన్యాసం చెప్పడం తేలిక వినడము తేలికే విన్నాముంది స్టాండ్ బ్యాక్ ఓకే చెప్పండి ఎండలో వచ్చాము సరే కుర్చీలోనో ఎక్కడో చతికిలో పడ్డాము ఇంకొక ఎండ మనసేపు ఇక్కడే వెళ్ళాడతాము సరే నువ్వు చెప్పి ఎవరు చెప్తావు చూస్తావు అన్నట్టుగా అది తేలిక ఇది చెప్పడము తేలికానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు తన స్వరూపము అసంగము అని తెలుసుకున్నట చాలా కష్టం అసంగమోన్నా పూర్ణమోనా ఒకటే ఏది అసంగమో అది పూర్ణమవుతుంది తాను పూర్ణుడను అని తెలుసుకోవాలి బ్రహ్మ అంటే ఒక పెద్ద బండరా ఏమీ కాదు తన పూర్ణత్వమే బ్రహ్మ అని ఉంటుంది అది తెలుసుకోవాలి చాలా కష్టం ఎన్నెన్నో ఆటంకాలు ఉంటాయి మరైతే మేము ఆటంకాలన్నింటినీ అధిగమించి ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం ఎలాగా దానికే బ్రహ్మ విద్యా సాధనముదు అని అంటారు తన స్వరూపాన్ని తాను ప్రాక్టికల్గా తెలుసుకోవటానికి ఏ సాధనాలు అయితే ఉన్నాయో వాటిని చెప్పాలి చెప్పకపోతే ఇక బ్రహ్మ బ్రహ్మాండమే తప్ప అనుభవానికి వచ్చేదేమీ ఉండదు వాటిని చెప్పాలి ఏమిటా సాధనాలు ఓంకారము ఓం ఓంకారాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి ఓం అని ఓంకారాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా గాలి పీల్చుకుని ఓ అని అలా ధ్యానం చేస్తూ ఉండాలి సపోజ్ న్యూస్ పేపర్ తీశారనుకోండి హైదరాబాద్ ఫార్టీ డిగ్రీస్ అయినప్పటికీ అమ్మో అని బెంగా కలుగుతుంది అప్పుడు వెంటనే ఆ న్యూస్ పేపర్ పక్కన పెట్టి గాలి పీల్చుని ఓ అని యూ ట్రైట్ ఇట్ వర్క్స్ వండర్స్ ఓంకారంలో అది మిరక్కి ఒక మహిమ కలదు తర్వాత ఎవడో ఫోన్ చేసి మీకు ఇస్తానన్న డబ్బు ఇప్పుడు ఇంకా రాలేదండి ఇప్పుడు ఇవ్వట్లేదంటాడు డబ్బు ఇస్తాను ఒకవేళ డబ్బు అయిపోయాయి డబ్బు కాకపోతే మరి వాడి ఇస్తానన్నాయి వాడు ఇవ్వట్లేదు అది మా అది ఫోను లేకపోతే ఇంకేదో ఏదో ఉంటుంది ఫోను సో అది విని మనస్సు కలిసేసిందని కలిచేసి కలిచేసిందంటే కలిసేసిందంటే అది అది అంతా ఇంట్లో వాళ్ళతో చెప్పారండి కొంత కలిచేసింది అవును మరి ఇంకా వాళ్ళు ఇంకా కలిసేస్తారు ఫోన్ కొంత కలి చేస్తే మిగతా వాళ్ళు అందరూ కలిసి పూర్తిగా కలిసి పెడతారు అలా కాకుండా కలు మూసుకుని గాలి నిండా పీల్చుకుని ఓ అని కొంతసేపు ధ్యానం చేసి దీనికోసం మడిబట్ట కట్టక్కర్లేదు దేవాలయంలో కూర్చొక్కర్లేదు పూజ గృహంలో అక్కర్లేదు దీంట్లో కష్టం ఏంటంటే ఎప్పుడైనా చేయొచ్చు తప్పేం కాదు ఓంకారాన్ని ధ్యానం చేయటం అదేమీ తప్పు పని ఏం కాదు కాబట్టి డూ దాట్ చేస్తే అది వెలికిపోతుంది తర్వాత మన మనస్సుకు ఒక సత్యం గోచరిస్తుంది ఏటో తెలిసినా అవతల వాడు మనకి ఇస్తానన్నది ఇచ్చినా ఇవ్వకపోయినా అల్టిమేట్గా ఇదంతా కూడా ఓ పెద్ద షో దీంట్లో దీంట్లో పెద్ద వచ్చి ఒరిగింది లేదు పోయేది లేదు ఓ షో ఇది అంతగా దాంట్లో ఏమి వాస్తవికత లేదు ఓ షో నాకు ఎవడో గతంలో లక్ష రూపాయలు ఇవ్వాలి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అన్న అపో తీసుకో అకౌంట్ నెంబర్ ఇచ్చాం అవి చెప్పిద్దే కరెక్ట్ నేల అయ్యింది ఓసారి అకౌంట్ చూసా వేశాడు అది వేయలేదు లేకపోతే ఈమెయిల్ రాద్దామని అనుకుని మళ్ళీ ఎందుకు ఈమెయిల్ లక్ష వేస్తే అది సత్యమా లక్ష వేయకపోతే అది నిత్యనా అప్పుడే భిక్ష చేస్తు పలహారం చేస్తున్నాము ఆ లక్షకి ఈ పలహారానికి ఏమైనా పోలియ సంబంధం ఉందా ఈ పలహారం దేహాన్ని నిలబెడుతుంది ఆ లక్ష దేన్ని నిలబెడుతుంది అభిమానాన్ని నిలబెడుతుంది నాకింత సొమ్ముంది అనే అభిమానాన్ని ఆ లక్ష నిలబెడుతుంది ఎదుర్కొన్నా ఉన్న దేహాన్ని నిలబెడుతుంది దేని విలువెక్కువ చపాతి విలువెక్కువ ఎందుకంటే అభిమానం మిథ్య అభిమానంలో వాస్తవికత లేదు ఇమెయిల్ దీనికోసం ఇమెయిల్ కూడా ఎందుకు రాయడం అలా కూడా అలా కూడా చేయచ్చు కానీ వాళ్ళు ఏమంత తెలియ తప్పు వాళ్ళే కాదు వాళ్ళ లక్షణం కూడా కొంత మనకి తెలుసు వాళ్ళు నిజంగా అంతటి అమాయకులు అయితే రాయాలి వాళ్ళ అమాయకులు అయితే తప్పకుండా రాయటమాట వాళ్ళు మాయకులైతే సో పరిస్థితి వేరు మాయకులు అయితే మనం రాశామనుకోండి ఇట్స్ రిమైండర్ ఐ షుడ్ రిమైండర్ దే షుడ్ నో సో ఎందుకంటే అల్టిమేట్గా దీంట్లో వాస్తవికత లేదు ఆ సత్యం అనుభవానికి రావాలి అది ఎలా వస్తుంది ఓంకారంతో వస్తుందా అని మీరు అడిగితే ఎస్ వస్తుంది ఓంకారం యొక్క మహిమ అంత ప్రాక్టికల్ అది ఓంకార ఇది విధించాలి ఓంకారం గురించి చెప్పి నువ్వు ఓంకార జపించి అని చెప్పాలి అందుకోసం బ్రహ్మ యొక్క ప్రస్తావన ఆ బ్రహ్మకి ఓంకారము సంబంధం సాధనం అంతేనా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకో మూడు కూడా ఉన్నాయి మొత్తం నాలుగు సాధనాలు విధించాలి ఆ మూడు ఏమిటి దమ దయా దాన దమ అంటే ఇంద్రియ నిగ్రహం మనస్సు కూడా కలుపుకోండి క్షమ వేరే చెప్పలేదు కాబట్టి మనస్సు కూడా దమలో కలిసిపోతుంది ఇంద్రియ నిగ్రహం దా దా ద మూడు దాలు దమ అంటే ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలు నిగ్రహంలో ఉంచుకోవాలి ఇప్పుడు ఒకప్పుడు మీకు ఫెసిలిటీ ఉంటుంది ఫెసిలిటీ ఉంది కదా అని మీరు సపోజ్ కిచెన్ ఉంటుంది మీ మీ కమాండ్లో కిచెన్ ఉంటుంది కిచెన్లో మీరు చెప్పిందల్లా చేసి పెట్టడానికి సిద్ధంగా ఒక మనిషి వెయిట్ చేస్తూ ఉంటాడు సాబ్ అది క్యా ఖాయంగాే అని అడుగుతాడు వచ్చి రేపు దోశ ఖాయంగాే అని అడుగుతాడు ఖాయింగే అని అనుకోండి దమం ఎందుకంటే అలా ఖాయంగా ఖాయంగా అంటే ఆక్సిజన్ హాస్పిటల్లోకి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలి బ్లడ్ టెస్ట్ చేయండి అండి అంటాడు ఎందుకు బ్లడ్ టెస్ట్ అంటే షుగర్ ఎక్కువ నువ్వు జాగ్రత్తగా భోజించిస్తే షుగర్ ఎక్కువ అవ్వదు ఓవర్ ఈటింగ్ వల్ల బ్లడ్ టెస్ట్ అవసరం పడుతుంది కానీ చక్కగా నియమబద్ధంగా భోజనం చేస్తూ కొంత యోగాది వేస్తూ తర్వాత రోజు కొంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బ్లడ్ టెస్ట్ ఒకళ్ళది ఏమి లేదు ఇదో పనే మళ్ళీ ఈ బ్లడ్ టెస్ట్ ఇదో పని దానికి మళ్ళీ ఏదో టెన్షన్ మళ్ళీ వాడుకో నాలుగు వందలు ఐదు వందలు వాడికి కూడా ఆయా నాలుగు వందల ఐదు వందలు వాళ్ళు నిజంగా ఆపదలో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో వాడుకుంటారు ఇఫ్ నెససరీ యూ మే హ్యావ్ టు డూ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ధమా ధమా విల్ హెల్ప్ యూ విల్ సెర్వ్ యూ వ్యాల్ ధమా విల్ సెర్ తర్వాత దాన దాన గుణం ఉండాలి ఇవ్వడం మొదలుపెట్టాలి ఇప్పుడు జీవితంలో పోగేసేటువంటి సమయం ఒకటి ఉంటుంది విడిచిపెట్టే సమయం ఇంకొకటి ఉంటుంది ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అది పోగేసే సమయం వాడు జన్లుంపు ఒకటి వేస్తారు వేస్తే వేదాన్ని అంతని పోగేసి పెట్టుకోవాలి అదే వేదాన్ని విడిచిపెట్టే సమయం వస్తుంది ఆ జన్మింపలతో పాటుగా ఆ వేదాన్ని కూడా విడిచిపెట్టే సమయం వస్తుంది రెండూ ఉంటాయి రెండూ వేదం చెప్పినవే పోగేయడమే కానీ విడిచిపెట్టము మేము అని తర్వాత బ్రహ్మచారి అయిన తర్వాత గృహస్థాన్ని మళ్ళీ పోగేస్తాడు ఏమిటి పోగేస్తాడు భార్య రిలేషన్స్ పిల్లలు అవన్నీ పోగేస్తాడు ఇవన్నీ పోగేస్తే మళ్ళీ ఏ క్రమంలో మీరు పోగేశారో అదే క్రమంలో విడిచిపెట్టాల్సి ఉంటుంది పిల్లల టైం లేట్ కాబట్టి పిల్లల్ని ఫస్ట్ విధులు పెట్టాల్సి ఉంటుంది విదిలిపెట్టాలంటే మీరు విధులు పెట్టకపోతే వాళ్ళే విదిలిపెడతారు యూ గివ్ అప్ ఆర్ దే విల్ మేక్ యూ గివ్ అప్ ఇందాక చెప్పాను కదా కథ తర్వాత సో ఆ విధంగా విడిచిపెట్టి ధనం పోగేయడం సో ఉద్యోగంలో చేరాడనుకోండి ఏదో ఫస్ట్ మంత్ జీతం మా అమ్మగారికి ఎదుర్కొన్నాను మా నాయనగారికి ఎదుర్కొన్నాను అని ఫస్ట్ మంత్ జీతం కొంత ఖర్చు పెట్టినా ఇంకా రెండో మంత్ జీతం నుంచి కూడా కొంత దాచిపెట్టడం బ్యాంకులో వేసుకోవడం ఏదైనా రికరింగ్ డిపాజిట్ ఫిక్సెడ్ డిపాజిట్ ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ కాదు రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయడం నెలకు ఐదు దాచి పెడుతూ ఉండడం అయితే పాలసీ తీసుకోవటం అదంతా డబ్బు పోగేయటం పదేళ్ల తర్వాత మళ్ళీ జీతం వస్తే కానీ నాకు రోజు గడవదన్నట్టు ఉండకూడదు పోగేసి పెట్టుకోవాలి పోగేసాడు పోగేసాడు నలభై ఏళ్ళు వచ్చాయి యాభై ఏళ్ళు వచ్చాయి ఇంక ఈ పాటుగా ఆలోచించాలి పోగేసి టైం పూర్తయింది ఇంకా విడిచిపెట్టి టైం వచ్చింది దాన దయా దయ కలిగింద ఎవరైనా కష్టంలో ఉండి వచ్చారనుకోండి ఇప్పుడు గుర్తుకొచ్చారని నేను అనుకోను ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు పదేళ్ల తర్వాత వచ్చాడు ఒక ఆయన వచ్చే స్వామీజీ నేను హాస్పిటల్లో పడుకున్నాను నాకు మీరు కొంత సహాయం చేయాలంటే ఏమయ్యా పదేళ్ళైంది కదా ఎప్పుడైనా నాకు భిక్షి పులిచేవా ఎప్పుడైనా పని ఫోన్ చేసి బాగున్నావాని అడిగేవా నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యాక నేను మీకు గుర్తొచ్చానా అని పైగా అనకపోయినా మనసులో అనుకోవచ్చు అనుకున్నారు అంటే సరే రెస్పాన్స్ కూడా దాన్ని తగ్గట్టే ఉంటుంది అంటే అర్థం మీకు దయాగుణం లేదనమాట దయాగుణం అంటే ఉంటుంది ఇటువంటి ఈగో కన్సిడరేషన్స్ ఏమీ ఉండవు ఇంకా దయే ఉంటుంది ఇంకేమీ ఉండదు వాడు ఎలాంటి వాడైనా అగు కాక కష్టంలో ఉన్నాడు కాబట్టి మనమేదైనా వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే దయా గుణం ఈ గుణ ఏమంటే బ్రహ్మ గురించి తెలుసుకోమంటే ఇవన్నీ చెప్తున్నారు ఏమిటంటే బ్రహ్మ మీరు బ్రహ్మ ఉన్నారు నేను ఇందాకనే మనమే చేశాను ఆత్మ అసంగము అయి ఉన్నది కొత్తగా ఏదీ చెప్పే కానీ ఆ సత్యం అడ్డు తెలియకుండగా అనుభవానికి రాకుండా తెలిసింది కూడా పైగా తెలిసిన సత్యం అనుభవానికి రావడమే సమస్య అనుభవానికి రాకుండా ఈ మనస్సే అడ్డుపడుతూ ఉంటుంది ఆ మనస్సును కొంచెం శోధన చేయాలి ఆ శోధన చేయాలంటే ఈ మూడు దకారాలు కావాలి అది కూడా విధించాలి అందుకోసం ఈ ఉత్తర గ్రంథము ఆరంభింపబడుతోంది విధిత్తాని అంటే శృతి చేత విధించ శృతి విధించబోరుచున్నది అంతేకాకుండా మీరు ఇంకో మాట అనొచ్చు కాబట్టి మేము ఇప్పుడు ఓంకారము బ్రహ్మ దా ఆ హడావిల్లో లేం మేము మేము ఇంకేదో ఇతర ద్వైతానికి సంబంధించిన పూజలు అవి చేసుకుంటూ ఉన్నాము అని మీరు అన్నట్లయితే మీకు కూడా ఈ నాలుగో అవసరమే ఇంకా అద్వైత సాక్షాత్కారం అక్కర్లేదు మాకు మాకు స్వర్గాది పుణ్యలోకాలు కావాలి అని అనుకున్న ఈ నాలుగో అవసరం మేము ఇహలోక భోగాల కోసం ఏవో పూజాది చూసుకుంటున్నామో అన్నప్పుడు కూడా ఈ నాలుగో అవసరం అంచేతన ఈ నాలుగింటిని ఎక్కడ పెట్టారంటే ఖిలకాండలో పెట్టారు మిసిలేనియస్లో పెట్టారు మిసిలేనియస్లో పెట్టినవన్నీ ఆయా సందర్భాలలో వర్తిస్తాయి మీరే చూసుకోవాలి సందర్భం ఖిల ప్రకరణ సంబంధాత్ సర్వోపాసనాంగభూతాన్ని చ ఇది ఖిల ప్రకరణంలో పెట్టారు ఈ నాలుగును ఓంకారము మూడు దకారాలు ఖిల అంటే ఇది మిసిలేనియస్ మిగిలిపోయినవన్నీ ఇక్కడ అక్కడ చెప్పకుండా ప్రధానమైనవో మిగిలిపోయినవన్నీ బ్రిటిష్ దాంట్లో దాన్ని ఖిళలా ఈ ఖిళ మీకు అంతటా ఉంటుంది ఇప్పుడు భగవద్గీతలో కూడా పదిహేను అధ్యాయాలతో శాస్త్రం పూర్తయిపోతుంది ఇది గుహ్యతమం శాస్త్రం పూర్తయిపోతుంది పదిహేను అధ్యాయాలతో పదహారు పదిహేడు ఖిల రెండు అధ్యాయాలు ఖిల అంతకుముందు చెప్పకుండా వదిలిపెట్టేసిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేసి చెప్పేస్తాడు పద్దెనిమిది రీక్యాప్ సారవంతా చెప్పండి సో ఆ రకంగా ఖిలకాండ సర్వత్రా ఉంటుంది సో అటువంటి కిల ప్రకరణం కాబట్టి ఖిల ప్రకరణంలో ఏం చెప్తారంటే మీరు చేసే ఉపాసన ఏదైనా కూడా మీరు రాముని ఉపాసించవచ్చు గణేష్ని ఉపాసించవచ్చు మీరు ఏ ఉపాసన చేసినా కూడా ఈ నాలుగు అన్నిటిలోనూ ఇవి అంగముల కింద ఉంటాయి ప్రతి ఉపాసనకి ఓం ఉంటుంది ప్రతి ఉపాసనకి ఉంటుంది ఇప్పుడు ఎలాగంటే మీరు శివుడు అనాలనుకోండి శివుడలా ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ భీమహే తన్నోరుద్రపు ప్రచోదయాత్ అని సపోజ్ మీరు పుట్టపర్తి సాయిబాబా గారిని అనాలనుకోండి ఓం పుట్టపర్తి వాసాయ విద్మహే పర్తి వాసాయ ధీమహి తన్న సాయి బాబాతృ చౌదయ ఆత్ అని కరెక్ట్గా అంటే అలా అనాలి వీళ్ళు సంధి తప్పులో మీ ఇంకేదో అంటారు కానీ కరెక్ట్గా అంటే అలా రా మళ్ళీ ఓంతో ప్రారంభమవుతుంది పుట్టపర్తి సాయిబాబా గారి మంత్రం ఇది ఇది ఓంతోనే ప్రారంభమవుతుంది అంతేకాని సాం బామ్ అలా ప్రారంభం కాదు ఊంతడం కాబట్టి ఓంకారం అనేది అన్ని ఉపాసనలలోకి అంగం అది తర్వాత మీరు ఊరికే పూజలు ఉపాసనలు పడావిడి చేయడమే తప్ప దమము దయా దానము ఈ మురుగు నుంచో ఎప్పుడైనా అవుతుంది కదా వెంకటేశ్వర స్వామిని ఉపాసన చేసేవాళ్ళు లడ్డూల వ్యామోహం తగ్గించుకోవాలి ఎందుకంటే అది దవల్లోకి వస్తుంది లడ్డూ తెల్లగ్గా ఆ దబ ఉండాలి ఇంత లడ్డూ ఇస్తారు ఇంత లడ్డూ ఇస్తారు అది లడ్డూలు ఏమున్నమాట అండి అది దే ఆర్ క్రేసి ఐ డోంట్ నో హౌ టు ప్రజెంట్ ది సిస్టమ్ లడ్డూల మీద అంత వ్యవస్థ ఏంటండి ఆ లడ్డూల గురించి స్వామి అంటే లడ్డూలు అన్నట్టుగా తయారు చేసి పెట్టారు కమర్షియలైజ్ చేసేసారు ఒకప్పుడు అలా ఉంది మా చిన్నప్పుడు అంత ఘోరంగా ఉండింది కాదు ఇప్పుడు అంతా లడ్డూలే సో సేవలు విస్తరిస్తున్నాం ఏమిటి సేవలు విస్తరించడం అంటే ఏమిటి మీరు ఉదయం వచ్చినట్లయితే హైదరాబాదులోనే మీరు ఉదయం వచ్చినట్లయితే లడ్డూలు లభ్యమగును అది సేవలు విస్తరించడం ఎందుకు లడ్డూలు ఎందుకంటే పొద్దున్నే లడ్డూలు ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి లడ్డు వెంకటేశ్వర స్వామి లడ్డూలు అంటే ఏమిటి వడ్లు మీన్ బై దాట్ అంటే దేవుడికి నైవేద్యం పెట్టిన లడ్డు మహాభాగ్యం అండి మీరు పుల్లారెడ్డి నుంచి స్వీట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి నేను నైవేద్యం పెట్టి మీకు ఇస్తాను దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం మీరు తిరుపతి నుంచే మళ్ళీ వాటిని విమానంలో మోసుకురావాలా ఇక్కడ పెట్టచ్చుగా నైవేద్యం మీరే పెట్టచ్చు నా దాకా అక్కర్లా ఏం చెప్పమంటారు చెవిటి ముందు శంఖం వస్తే వాడు ఉంటాడు ఆ రకంగా కాబట్టి ఊరికే పూజలు లడ్డూలు ఉపాసనలు హడావిడి చేయడం కాదు దమ దయా దాన ఉంటేనే ఈ మూడు లేకుండా ఏ ఉపాసనైనా కూడా లోటే అన్ని ఉపాసనల్లోకి మూడు వెళ్ళాలి అదంతా ఇప్పుడు విధించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ మంత్రాన్ని ఇక్కడ ప్రస్తావించడమైనది కాబట్టి మంత్ర వ్యాఖ్యానం అయిపోయింది మంత్ర అర్థం చెప్పేశారు ఆ మంత్రానికి ఖం బ్రహ్మ బ్రాహ్మణంతో ఉండే సంబంధాన్ని కూడా చెప్పడం అయిపోయింది ఇంక ఇప్పుడు ఖంబ్రహ్మ బ్రాహ్మణంలోకి వెళ్ళిపోవడమే ఆలస్యం అయితే ఒక్క శంక ఉండిపోతుంది ఏమిటి పూర్ణమద అన్నారు పూర్ణమిదం కదా అది పూర్ణమే అన్నారు ఇది పూర్ణమే అన్నారు ఇప్పుడు ఇంకా అద్వైతమేం మిగిలిందండి అంటే చెప్పాం కదా ఇది పూర్ణము ఇది నామరూపాల రూ నామరూపాత్మకంగా పూర్ణమని కాదు ఆ కారణ తత్వదృష్ట పూర్ణము అని ఇది ఎలాగంటే అది బంగారమే ఇది బంగారమే అన్నట్టు అది బంగారమే ఇది బంగారమే ఏమిటంటే అది బంగారము ఇది నెక్లెస్ కదా కాదు అది బంగారమే ఇది బంగారం మరి నెక్లెస్ ఏమిటంటే నెక్లెస్ మిథ్య నామరూపాత్మకంగా మిథ్య బంగారంగా సత్యమే అయితే మొత్తానికి మనం జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసి చెప్పాము కానీ ఒకడు ఉంటాడు ఒకటి ఉంటారు ఒకడు ఉంటాడు ఉంటది అంటే శాస్త్రం సరిగ్గా తెలియని వాడు తనకి తెలుసును అనే భ్రమలో ఉండి స్వయం కన్ఫ్యూజ్డ్ పరాం కన్ఫ్యూజ్ అయ్యింది ఆ రకమైన వాడు ఒకడు ఉంటాడు వాడేం చేస్తాడు ఇదిగో పూర్ణమద పూర్ణమిదం మన ఉంది కనుక సత్యమే ఇది సత్యమే కాబట్టి దీన్నేదో కొంత సెటిల్ చేసి మనం ముందుకు వెళ్తే మంచిది అత్రైకే వర్ణయంతి అత్ర అంటే ఈ సందర్భంలో ఏకే అంటే కొందరు వర్ణయంతి ఈ విధంగా వర్ణిస్తున్నారు తొంటరి అంటే అదేదో తిట్టని మీరు అనుకోండి తొంటరి అని అంటారు అంటే మార్గం తప్పుదారి పట్టించేవాడు అని ఆ రకమైన కొంతమంది అలా వర్ణిస్తున్నారు ఇక్కడ అలాంటి వాళ్ళే పర్వాలేదు ఓకే ఎవరు వర్ణిస్తారో చూడండి పూర్ణాత్ కారణాత్ పూర్ణం కార్యం ఉద్రిచ్యతే చూసారా ఎలా మొదలెట్టడము పూర్ణమద పూర్ణమిదం సో పరబ్రహ్మ పూర్ణం జగత్తు కార్యం ఇది పూర్ణమే అంటే ఏమైంది పూర్ణమైన కారణం నుంచి పూర్ణమైన కార్యము పైకి వస్తోంది ఉద్రిచ్యతే ఉద్బుద్ధమవుతోంది ఉద్రిక్తం కార్యం వర్తమానకాలేపీ పూర్ణమేవ పరమార్థవస్తుభూతం ద్వైతరూపేణ అది అది సంగతి ఉద్రిక్తం అంటే పైకి ప్రకటమైన ఈ కార్యం ఏదైతే ఈ జగత్తు ఇది వర్తమాన కాలంలో ఉందిగా మనముందు వర్తమాన కాలంలో కూడా ఇది పూర్ణమే మరి అది కూడా పూర్ణమేనే కదా చెప్తూ ఉంటా బంగారం అది బంగారమే ఇది బంగారమే అంటే పూర్ణమే కదా అలా కాదు నాట్ లైక్ మరి ఎలాగ పూర్ణము అంటే ద్వైత రూపేణ పూర్ణము ద్వైత రూపంగానే ద్వైత అంటే భిన్న అర్థం భిన్న భిన్న భిన్నంగా భిన్న భిన్న భిన్నంగా అంటే ఇంకా బంగారం మాట పనికిరాదు బంగారము అని మీరంటే ల లెక్క పెట్టండి ఇది బంగారము నెక్లెస్ చూపించా బంగారము ఒకటి ఇప్పుడు కర్ణాభరణం చూపించా చూపించి బంగారము అన్న అప్పుడు రెండు వస్తుందా రెండు రాదు కంకణాన్ని చూపించి బంగారము అంటే రెండు రాదు రెండు అనేది కాబట్టి ఆ రకంగా ద్వైత రూపంగా పూర్ణమే అది కాదు వాడనేది రెండు నెక్లెస్ ఒకటి కంకణము రెండు ముక్కు పొడక మూడు కర్ణాభరణ నాలుగు ఇది ద్వైత రూపం ద్వైతం అంటే భిన్న ఆ రకంగా కూడా అది పూర్ణమే అంటే మీ అభిప్రాయం ఏమిటి ద్వైతమంతా సత్యమే సత్యమే పరమార్థ వస్తుభూతం పరబ్రహ్మ ఎలా పరమార్థ వస్తువో పరమార్థ అంటే సత్యం మూడు కాలముల ఎందు సత్యము అంటే వర్తమాన కాలంలో భూతకాలంలో భవిష్యత్ కాలంలో మూడు కాలములలో సత్యము సత్యం అండి అది ఎప్పటికీ నిషేధింపబడదు అది పరమార్థ వస్తువు అదే పరబ్రహ్మ పరబ్రహ్మలాగూ పరమార్థం వస్తువే ఈ ద్వైత జగత్తు కూడా పరమార్థం వస్తుందే అదే ఈ మంత్రానికి అర్థము అని ఇది ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయి ఇక్కడ పూర్వపక్షం అదే మొత్తం పారాగ్రాఫ్ అంతా కూడా మన పుస్తకంలో పూర్వపక్షం ఇదే తీసుకెళ్ళి ఇంకా బాగా శంకరులు సింపుల్గా చెప్పిన దాన్ని ఆయన ఒక వాక్యంలో చెప్పిన దాన్ని డైలైట్ చేసి చేసి పది వాక్యాల కింద రాసి ఇవి ద్వైత గ్రంథాల్లో సిద్ధాంతాలు ఇవన్నీ అక్కడ సిద్ధాంతం ఇక్కడ పూర్వపక్షం చూడండి ఇంకా పునః ప్రళయకాలే పూర్ణస్య కార్యస్య పూర్ణతాం ఆదాయా ఆత్మని భిత్వా పూర్ణమేవా అవశిష్యతే కారణరూపం నేను చెప్తా చూడండి పరమేశ్వరుడు ప్రళయకాలంలో ఈ జగత్తుకే చూస్తాడు ఈ జగత్తును తానే తన నుంచే ప్రకటన తన రూపమే తన తనే ఇన్ని రూపాలుగా ప్రకటమైనట్టు కాబట్టి భగవంతుని యొక్క రూపం అంటే సత్యమవుతుందా అసత్యం అవుతుందా సత్యమే అవుతుంది కాబట్టి ఈ సత్య జగత్తు ఈ జగత్తుకేసి చూసి ఈ జగత్తంతా కూడా నా లీల సత్యం అని దాన్ని చూసి ఈ పూర్ణమైన సత్యమైన లీల ఈ జగత్తుని నేను నాలో అచ్చిపెడతా అని అనుకుంటాడు దాని పూర్ణత్వాన్ని అంతా కూడా పోవేసి తన ఎందు పెట్టేసుకుంటాడు తను పూర్ణుడే జగత్తు పూర్ణమే తను సత్యమే జగత్తు సత్యమే అంటే అతని సత్యస్వరూపుడే సత్యనారాయణుడైనటువంటి ఆ ఈశ్వరుడు ఈ జగత్తుని సత్యమైన జగత్తుని తనలో పెట్టేసుకున్నాడు పూర్ణుడు కనుక పూర్ణాన్ని పూర్ణంలో పెట్టుకోవడంలో కష్టమేమి లేదు తనలో పెట్టేసుకుని అలా పూర్ణుడుగా మిగిలిపోతాడు బాగుందా పూర్ణస్ పూర్ణమాదా ఆత్మనిధిత్వ తనలో విలీనం చేసుకుని పూర్ణమే వాశిష్యదే వాక్యం ఏమండి కాబట్టి సృష్టి స్థితి ప్రళయం అన్నింటి పూర్ణమేది ఏం ఉత్పత్తిస్థితి ప్రళయూ కాళతిష్వ కాల కార్యకారణయో పూర్ణత ఈ విధంగా ఉత్పత్తి పరమేశ్వరు నుంచి వచ్చింది ఏమంటే పరమేశ్వరుడు పూర్ణుడు ఆయన నుంచి వచ్చిన జగత్తు పూర్ణమవుతుందా పూర్ణమవుతుందా పూర్ణమే అవుతుంది స్థితి కాలంలో పూర్ణము మీకు అనుభవానికి వస్తుంది మళ్ళీ ప్రళయకాలంలో ఆ పూర్ణులు కలిసిపోతుంది కాబట్టి పూర్ణమే కాబట్టి కార్య జగత్తు పూర్ణమే కారణమైన పరబ్రహ్మ పూర్ణమే ఒక ఆయన ఏమన్నాడో తెలుసుకోండి భాగవతానికి వ్యాఖ్యానం నష్టం వంశీధరాచార్యులు ఆయన ఏమన్నాడంటే నేను మొన్న రాజమండ్రిలో చెప్పాను ఈ మాట రాజమండ్రిలో భాగవత ఆవిష్కరణ అయినప్పుడు వంశీధరాచార్యులు చాలా గొప్ప వ్యాఖ్యానం ఇది ఏదైనా పొగులుతూ నేను ఏమన్నాను ఆయన గొప్ప వ్యాఖ్యానం ఉంది దాంట్లో ఆయన సందేహం లేదు నేను అనేక సందర్భాల్లో ఆయన రచించిన రచన యొక్క సారాన్ని కూడా నేను నా పుస్తకంలో పెట్టాను కానీ మీరు ఒక్క సంగతి గమనించండి అయన పరిణామవాది అంటే జగత్తంతా సత్యం అంటాడు మీరది గమనించారా అని నేను చెప్పాను ఇప్పుడు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారిని మంచి విద్వాంసులు ఆయన ఉన్నారు స్వామీజీ చెప్పి అవుట్ చేస్తున్నారు పరిణామవాది వివత్తవాది కాది అని కాదు అని మీరు ఇంతవరకు గమనించారు లేదా ఈపై గమనించండి ఆయన నేను చేసిందాన్ని ఆయన పాపం మళ్ళీ చెప్పి ఉటంకించారు సో ఆ విధంగా ఆయన ఏమంటాడంటే నేను ఆయన చెప్పింది మీకు చెప్తాను డెమన్స్ట్రేషన్ చెప్తాను చూడండి శ్రీకృష్ణుడు గోపికలు యమునానది యమునానది ఇసుక తిన్నెలు పూర్ణ చంద్రుడ పడ ప్రకాశిస్తున్నాడు ఆ చంద్రుని ప్రకాశము యమునానది తరంగా మీద పడి చుట్టూ ఇసుక తిన్నెల మీద తరంగాల్లో డ్యాన్స్ చేసి ఇసుక తిన్నెలన్నీ కూడా పిండి ఆరబోసినట్లుగా ఉంటుంది అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షమైనాడు ఈ లోపల గోపికలు బిలబిలబెల్లాటుతో వచ్చి ఆయన చుట్టూ ఒక సర్కిల్ లాగా ఏర్పాటు చేశారు దానికి ఏదో పేరుంది ఆ సర్కిల్ కూడా ఒక పేరుంది అప్పుడు అంగనాం అంగనాం అంతరే మాధవం ఒక గోపికకి ఇంకో గోపికకి మధ్యలో మాధవుడు మాధవం మాధవం అంతరేణ అంగన ఒక మాధవుడికి ఇంకో మాధవుడికి మధ్యలో గోపిక ఈ లోపల శ్రీకృష్ణుడు మాయనైపోయాడు మాయమైపోతే ఈ గోపితులందరూ కూడా ఎంతో దుఃఖాన్ని అనుభవించారు తర్వాత మళ్ళీ ఆయన కనపడ్డాడు కనపడితే వీళ్ళు మహానందాన్ని పొందారు ఈ లోపల సూర్యుడు చంద్రుడు అస్తమించబోతున్నాడు వృషకాలం రాబోతున్నాడు ఇప్పుడు ఇదంతా కూడా మిథ్య అనగలమా అంటాడు ఆయన ఇది మిథ్యలా అవుతుంది సరే ఈ అజ్ఞానులైన సంసారుల యొక్క సంసారం నిత్య అవనే మేమేంటే అడ్డు కాదాము కానీ ఈ లీల ఈ ఈశ్వరుని యొక్క విభూతి ఈ సెలిబ్రేషన్ ఈ రాసలీల ఇదంతా కూడా మిథ్యల్లా అవుతుంది ఈ మిథ్యావాదులు మాయావాదులు వీళ్ళు మూర్ఖులు వీళ్ళు వాళ్ళకి వాళ్ళ హృదయంలో కళాపోషణ అంటే ఎరగరు వాళ్ళు వాళ్ళు ఎంతసేపు అద్వైతం అద్వైతం అని అలాగే మూర్ఖంగా పట్టుకుంటారు అద్వైతంలో ఒంటికాయంటికి ఏదో అంటారా ఒంటి ఏది చేస్తుంది దానికి లేలై ఉంటుంది సెలబ్రేషన్ ఏ ఉంటుంది ఆ అద్వైత పరబ్రహ్మం ఏం చేస్తుంది కిందకి పైకి దొల్లుతుందని అది తప్ప ఇంకేదీ లేదుట ఇది పత్రం ఈ దిస్ ఈజ్ హౌ దే హవ్ డిస్ట్రాక్టెడ్ ది ఎంటైర్ శ్రీకృష్ణ స్టీచింగ్ ఎంత డిస్ట్రాక్షన్ అంటే ఇది ఈ రోజున హిందూ సమాజం యొక్క ఉనికి హిందూ ధర్మం యొక్క ఉన్నతి హిందూ ధర్మం యొక్క మ్యాజెస్టి ఇవన్నీ కూడా దే ఆల్ బికేమ్ క్వశ్చనబుల్ అండ్ సో పీపుల్ ఔట్ సైడ్ ఇండియా దే డోంట్ నో టు వండర్ అట్ ద గ్లోరీ ఆఫ్ ఓపెనిష దిక్ ఫిలాసఫీ ఆన్ వన్ సైడ్ అండ్ దెన్ లుక్ అట్ ది సొసైటీ అండ్ వండర్ ఎగైన్ అదే Is this the society that came from this book, this Vaishan? This Vaishan is not a society. They say that this Vaishan is not a society, but the Vaishan is not a society. What is this? They are not a Hindu dharma, they are not a Hindu dharma, they are not a Hindu dharma. సో ఈ ఈ రకమైన స్థితి రావడానికి కారణం ఏమిటని మీరు నన్ను అడిగితే నేను చెప్పి సమాధానం మీకు నచ్చకపోవచ్చు ఐ కెనాట్ హెల్ప్ ఇట్ నేనేమంటానంటే మీరు తత్వాన్ని ఇలా డిస్టార్జ్ చేయబట్టే జ్ఞానానికి దూరం అయిపోయి కేవలము మూర్ఖమైన ఉపాసనలకి కర్మలకి పరిమితం అయిపోవడం మీరు ఇలా ఈ హిందూ సమాజం ఇలా ఉన్నది అని నేనంటా ఐ మిక్స్ చే నాకు ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నేను వెళ్ళిన అంతటి నేను వెళ్ళడం నాకు ఇంట్రెస్ట్ లేదు ఒకవేళ తప్పనిసరిగా వెళ్తే అక్కడ కూడా ఈ మాటే చెప్తాను మేబీ ఐ విల్ కాలి నే మోర్ పార్లమెంటరీవే అంటే ఇప్పుడు ఇక్కడ అన్పార్లమెంటరీగా చెప్పాను కాదు ఇక్కడ కొంచెం జబర్దస్తిగా చెప్పాను అక్కడ కొంచెం దాన్ని టెంపల్ చేసి చెప్పాల్సి వస్తుంది బట్ దట్ ఈజ్ హౌ ఈ ద్వైతవాదాలు ఆ విధంగా దాన్ని చుట్టూ సెంటిమెంట్ పెట్టేస్తాను సెంటిమెంట్ పెట్టేస్తే ఇంకా ఇదేంటి ఇప్పుడు ఓటు వేయరా అంటే ఎవడికి వేయాలి ఓటు ఎవడైతే నిజాయితీ వాడు వేయాలి వాడు ఎవడైతే కష్టపడి ప్రజలకు సేవ చేస్తారో వాడికి ఆ కాదు సెంటిమెంట్ పెట్టేస్తారు దాంట్లో